స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ జీవం గల రాజా మీకు వందనాలు ప్రభ యేసో క్రీస్తు నామం బట్టి ప్రార్థన చేసిన యేసో ఓ దేవా రానున్న బిడ్డలను మీరు త్వరగా రప్పించండి మీరు అక్కడ అతి త్వరలో ఉంది వేసే మీ కొరకై తీర్మానం చేసుకున్న ఈ జీవితాలు వేసే ప్రభా వేణుకొడుగు వేయకుండా మీ నామంని మహిమ పరుస్తూ ఘనపరుస్తూ స్మరిస్తూ వేసే ప్రభా మేం నడుస్తున్న వెలుగులో ప్రభ అనేకులను నడిపిస్తూ ఉదయవా సంపూర్ణంగా మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ ప్రభా ఈ లోకంలో వెలుగుమయంగా జీవించాలా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా అంచెలంచెలుగా ముందుకు వె వెళ్లాలా మీరు నడిపించండి ప్రభా మీ ఆత్మ మీ యొక్క శక్తి చేత మీ యొక్క బలం చేత ప్రభా మీరే మాకు తోడుగా నీడగా శ్రమల నుంచి శోధల నుంచి ప్రభా విడుదల కల్పించి విజయాన్ని పొందే ప్రభా శక్తి బలం నింపండి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడి పాటల ద్వారా మహింపొందమని ఏసుక్రీస్తు మహిమ గల నామం ప్రార్థన చేసినాం తండ్రి ఆమేన్. సాగిల పాడే మ్రోకేదము ఆత్మతో సత్యముతో ఆత్మాలో మన ప్రభుయేసు ఆ సాగిల పాడేదము సాత్యముతో ఆత్మలు మన ప్రభుయేసుయా మోషే కాంటే శ్రేష్ఠుడు అని మోసములా నుండి విడిపించు మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసములా నుండి విడిపించున్ వేష ద్వారులను ద్వేషించున్ వేష ద్వారులను ద్వేషించున్ ఆశతో మ్రోకెదము సాగిల పాడి ఆత్మలో మన ప్రభుయేసుయా అహరును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రడు అంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్ర ఉండే ఆయనే ప్రధాన యాజకుడు అందరము మృకెదము ఆయన ప్రధాన యాజకుడు అందరము మృకెదము సాగిల పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మలో మన ప్రభుయేసుయా నాకా అంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తా నర్పించే యో నాకా అంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా తర్పించన్ మానవులను వించరచి మృకెదము మానవులను విమోచించన్ గణపరచి మృకెదము సాగిల పాడి మృకెదము తముతో ఆత్మాన ప్రభుయేసు సులమును కాన్న శ్రేష్ఠుడు సర్వ జ్ఞానమునకు ఆధారు సుల మును కన్న శ్రేష్ఠుడు సర్వ పదివేలలో అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము పదివేలలో అతి ప్రియుండు పదిలముగా మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మలో మన ప్రభుయేసుని రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసన్ రాజుల కంటే శ్రేష్టుడు యాజకులనుగా మనలను చేసన్ రాజుగా త్వరలో వాచున్ రయ ముగను మృకెదము రాజుగ త్వరలో వచ్చను మృకెదము సాగిల పాడి మృకెదము సాత్యముతో ఆత్మాలో మన ప్రభుయేసు ఆ అందరిలో అతిశ్రేష్ఠుడు మన కానీ ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మన కానీ ప్రభువు హాల్ యకు పాత్ర అనుదినము మ్రోక్యదము కు పాత్రడు దినము మృక్యదము సాగిల్ల పాడి మృకెదము సాధ్యముతో ఆత్మలో మన ప్రభుయేసుని ఆ సాగిల పాడి మృకెదము సాధ్యముతో ఆత్మలో మాన ప్రభు ఏసుయా ఈసుని ప్రజలు బలమంతులు ఎమ్మడి నుంచి వారు శక్తిమను ఈశుని ప్రజలు బలమంతులు ఎమ్మడి వారు శక్తిమంతుడు గుడ్డి వాలిని చూపించను మరణం నుంచి వరతను సంతోషంతో ఆనందంతో ఇసుని ప్రేమలో సాగదం సంతోషంతో ఆనందంలో ఎసుని ప్రేమలో సాగదం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 పడిన వారికి చెరిన వారికి గంతుల్లో సాగేదం ఎసుని ప్రేమలో సాగేదం యసుని ప్రజల్లో బలమంతులు ఎమ్మడి నుంచి వారు శక్తి మంత్రులు యసుని ప్ర వెళతను చేసిన వారి నీ చెరగీసను సంతోషంతో గంతులు వేసి ప్రేమలో సాగేదం సాగేదం ప్రజల్లో బలమంతులు ఎమ్మడి నుంచి వారు శక్తిమంతుడు ఆమెన్ బ్రదర్ నీకు సాతి అవ్వలు వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించుమోసువా జీవిత యాత్రలో నాదుగురిగా నీకు సాతీ అవ్వలు వేసువా నీవు నడుచావు కెరటాలపై nannu nadipinchu mo yeswaa neenu nadchaa ukeralapai nannu nadipinchu mo yeswaa nannu nadipinchu chukka nee nee ve kadha nannu nadipinchu chukka nee nee ve kadha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 నేను పైనించు మార్గం వేగా నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలో తాదుగురి నీ వెగా నీకు సాటి ఎవరు వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసూరంబు మదిలో ని ధ్యానమే ని ధ్యానమే నేను స్వరమేతి వినిపించుని నాకు నీ వేగ సర్వస్వము ీు నాకు నాకు సర్వేశేష్డ నీవే తిందు మోయేసు జీవిత నాధు గురినీ వేగా నీకు సాటి నీవు నడుచావు కెరాలపై నన్ను నడిపించు మోయేసృదయం దివ్య సదనం బెగా సదనం బెగా నీదు చిత్తంబూ చేయగా ముదారుగా ముదమారెగా నాదు హృదయం ములైకింతునా పకారములు వేసవా పీటి కొరకేమి చెల్లితును నాదు స్థుతులంద్రుకో వేసవా పీతి కొరకేమి చెల్లి నాదు నందు కోస నాదు గురి నీ వేగ నీకు సాటి వేసవ నీవు నడిచావు కేరతాలపై నన్ను నడిపించుకో అలా ప్రైజ్ డ్రాప్ కను ప్రాధం చేసుకున్నాం సూతం తండ్రి సుప్రభా నీకే వందనాలు రాజా పరిశుద్ధుడా వాక్యంలోకి వెళుతున్నాం తండ్రి నా ప్రభా మాలో నడిపించండి ప్రభా రోజా మేము మట్టివారము తండ్రి ఏమి తెలియని తండ్రి నా ప్రభా నీకే వందనాలు నీ ఆత్మ నడిపింపు దయచేసి నీ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని ఏసునాం నడిచిన తండ్రి ఆ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 పౌరుషం గలవా గలవారై ఉండి బలవంతులై ఉండి ఇప్పుడు ఏమంటాను మనం ఎట్లుండాలంట మెలుకోగా ఉండాలా మెలుక్కోగడా అంటే నిద్రపోకుండా కాదు మెలుగు అంటే దేంట్లో మెలుగుగా ఉండాలా విశ్వాస నిలకడగా ఉండాలా మెలుకవతోని విశ్వాసమందు నిలకడగా ఉండాలి పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండి అయితే మనం ఎట్లుండాలా విశ్వాసం అందు స్థిరంగా ఉండాల విశ్వాసంలో మనం ఎప్పుడు కోలిపోతామంటే మనకు సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం సోలిపోతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండే మెలుకొండి విశ్వాసంలో నిలకడగా ఉండాలా మనకి ఎన్ని సమస్యలు వచ్చినా అడుగడుగు నమ్మ మనము క్రిస్టియన్స్ అయిన దేవుని నమ్ముకున్న అందువలన మనకు సమస్యలు రావన్నట్టు కాదు కష్టాలు రావన్నట్టు కాదు ప్రతి దోస్తనే ఉంటది మనకు అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు అట్లా వచ్చినప్పుడు మనం నిలకడగా ఉండాలంట పౌరుషం గలవారయ్యుండి పౌరుషం గలవారయ్యుండి అంటే ఇప్పుడు మనం కొంచెం చోలిపోగానే ఎదుటి వాళ్ళ ఎదురుగా మనం కృంగిపోయి ఉంటే మనం పౌరుషం లేని వాళ్ళమై ఉంటది ఉండిపోతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు పౌరుషం గలవారయ్య ఉండి బలవంతుల ఉండు బలవంతుల యుండు అంటే మనం ఎప్పుడు బలవంతులుగా ఉంటాం దేవుని ఎందు మనము స్తుతి ఆరాధన వాక్యమందు ఎందు ధ్యానించుటూ సేవలు వాడబట్టుకుంటే మనం ఎట్లుంటామంట బలవంతులై ఉంటామంట ఉండు ఉండమని చెప్తున్నాడు అయితే ఇంకోటి చూసుకోండి ప్రజలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగుల ముప్పై రెండు నాలుగుల ముప్పై రెండు దాంట్లో ఇక్కడ ఒకని ఏడలా ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరుని ఒకరినొకరు క్షమించుడు ఇక్కడ ఏమంటుడు భక్తుడు మనము ఒకరినొకరు దయగలిగి దయగలిగి కరుణా కరుణా హృదయం గల వారి నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరుని ఒకరినొకరు క్షమించుడి అయితే మనం ఏం చేయాలంట ఒకరినొకరిని క్షమించి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 ఇక్కడ దేవుడు చెప్తుండ్రు అయితే ఇంకో అందులో ఎఫేసిల ఆరుల ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు పది పదకొండు పన్నెండు అయితే ఇక్కడ ఏముంది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండేది మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనే ఇక్కడ ఏమంటుండో ఏలైనాగా మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు కాని ప్రధానులతోని అధికారులతోని ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండల దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము అయితే ఇక్కడ ప్రపంచంలో మనకు ఒక యుద్ధం ఆ యుద్ధంలో ఎవరు ఉన్నారంట అందరున్నారు వీళ్ళందరున్నారు యుద్ధంలో ఎవరో లోకనాదులు మంత్రశక్తులు తంత్రశక్తులు శక్తి మంతులు అంటే మనకు మనము జయించలేనటువంటి అలాంటి శక్తులు ఈ లోకంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మనం పోరాడుచున్నాం కాబట్టి మనం ఏం చేయాలా సర్వాంగ కవచము ధరించుకోవాలి అంటున్నాం అంధకార సంబంధం సర్వాంగ కవచం అంటే దేవుడు చ్యూ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 పడుకున్న తర్వాత ఏదో ఒక భయంకరమైన కళ వచ్చింది ఆ కళ ఏమొచ్చిందంటే ఎక్కడికో మా ఇల్లు అనుకొని పోతున్నా మా ఇల్లు అనుకొని పోతే స్టెప్స్ పోతున్నా స్టెప్స్ ఎక్కుతున్నా మా ఇల్లు స్టెప్స్ ఎక్కుతున్నా మా ఇల్లు మళ్ళీ కింద దిగిన కింద దిగేటలకు ఏదో ఒక ఇది నా మీదకి ఇట్లా వస్తుట అనిపించింది అయితే నేను ప్రార్థన చేసుకుంటా దాన్ని ఇట్లా నోరుతోనేదో ఇచ్చేస్తున్నట్ట దాన్ని చేస్తే అది వెంటనే వెళ్ళిపోయిందంట అయితే ఇటువంటి శక్తులు కొన్నిసార్లు మనతో పోరాడుతూనే ఉంటాయి దా, దాని దాని పని అది మన పని దేవుడు మనకి ఇచ్చింది మన పని మనం చేయాలా దాని పని అది చేస్తాడు దేవుడు వాటి మీద మనకు విజయం ఇస్తాడు ఎందుకంటే మనము ఆయన బిడ్డలం కాబట్టి ఆయనను నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆ మనము వెంబడిస్తున్నాము కాబట్టి దేవుడు దాన్ని జయించే ఆ శక్తి మనకు ఇస్తుండీ మొదటి పేతరు ఐదో అధ్యాయము ఆరు ఏడు ఆరు ఏడు ఎనిమిది ఐదో అధ్యాయము ఆరు ఆరు ఏడు ఎనిమిది దేవుడు తగిన సమయమందు మిమ్మని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండెడి ఆయన మిమ్మని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి మెలుగుగా ఉండు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 ఉండాలంట దేవుడు తగిన సమయంలో కంపల్సరీగా మనని లేవనెత్తాడు లేవనెత్తాడు దేవుడు ఏమంటాడు నేను మిమ్మల్ని తలగా పెడతాను తోకగా పెట్టనంటాడు దేవుడు ఇంకేమంటాడు నేను మిమ్మల్ని విడవను ఎడబాయనంటాడు దేవుడు మనల్ని విడవడు ఎడబాయడు ఏమంటాడు దేవుడు ఇంకా మీకు ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే నేనే అంటుండు దేవుడు ఇవన్నీ అయితే దేవుడు ఇక్కడ ఏమంట నిబ్బరం గల నిబ్బరం అయిన బుద్ధి గలవారై మేలుకవగా ఉండి మీ విరోధి అపవాది గర్జించ సింహం వలె ఎవరిని మింగుదామా అని వెతుకుచున్నాడు అది ఏం చేస్తుందంట గర్జించ సింహం వలే ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తుందంట ఇది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చైనా కరోనా ఫాస్ట్ గా అది ఏం చేసింది అది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదామో ఎదురు చూస్తుంది కాబట్టి దా దేవుడు ఏం చేస్తుండటంటే దాని మీద విజయం ఇవ్వడానికి మనకు శక్తి ఇచ్చిండు కాబట్టి మనము ఏం దేవుడు ఏమంటుండంటే మనం అట్లా ఉండాలంటున్నాం ఇంకో వాక్యం చూస్తున్నాం యాకోల ఒకటి ఐదు ఇప్పుడు ఒకటి ఐదులా మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉండడాలా అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయవాడు అయితే ఇక్కడ ఏమంటుండో జ్ఞానము కొద్దుగా ఉన్నది జ్ఞానం దేంట్లో కొద్దుగా ఉంటది మనకు వాక్యం అసలు ఇప్పుడు ఇప్పుడు జరిగే పరిస్థితులు వాక్యం వాక్యానుసారంగా వాక్యము వివరించడానికి వాక్యం చెప్పడానికి ధైర్యం చాలది జ్ఞానం చాలది అయితే ఇక్కడ దేవుడు ఏమంటుడు ఇక్కడ ఏమంటుండంటే మీకు ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగ అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును ఆయన అందరికీ జ్ఞానము ధారాళంగా దయచేవాడట ఇంకో వాక్యం చూసి ముగుతున్నాను రెండో కొరింది పన్నెండులా ఏడు నుంచి పది నాకు కలుగు ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టటకు సాతను యొక్క దూతగా ఉంచబడిను ఇక్కడేమంటున్నాడు నాకు పౌరు భక్తుడు చెప్తున్న అనమాట నాకు కలిగిన ప్రత్యక్షలు ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు ఇప్పుడు మనకు కూడా ఏం చేస్తాం మనకు దేవుడు ఎన్నో వరాలు ఇస్తాడు ఎన్నో వరాలు ఇస్తాడు ఎన్నో ఆత్మవర సైతాన్ని జయించే శక్తి ఇస్తాడు ఇంట్లో పోరాడే శక్తి ఇస్తాడు బయట అన్నిటికీ దేవుడు మనకు శక్తి ఇస్తాడు శక్తి ఇస్తుండ కాబట్టి మనం ఎచ్చిపోకున్న నిమిత్తము శరీరంలో ఒక ముల్లండ మనకు కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే ఆ సమస్యలు తీరనే తీరాయి అయితే నేను అత్యధిక ఎచ్చిపోకునే నిమిత్తం నన్ను నలుగుడు సాతాని యొక్క దూత దూ సాతాను సాతాను ఒక దూతగా ఉంచబడను అయితే ఏము ఏముందంట సాతాను ఒక దూతగా మన మన దగ్గర ఉన్నదంట అయితే అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనే దాన్ని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటేని అయితే ఇక్కడ ఏం చేసిన అంట పౌలు భక్తుడు మూడు సార్లు ఆ ఆ సాతాను యొక్క ముళ్ళుని తీయమని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 విశేషంగా నా బల విశేషంగా దేవుని యొక్క మన బలహీనత లేదు దేవుడే మనకు శక్తినిచ్చి ప్రతి క్రియలో ప్రతి శక్తినిచ్చి విజ జయించే శక్తి మనకి ఇస్తాడు కాబట్టి మనం ఏ విషయంలో కాని నిరుత్సాహపడకుండా దేవుడేమంటాడు పౌరుషం గల వారై మనం ఆయన స్థిరంగా ఉంటే దేవుడు ప్రతి విషయంలో మనకు విజయం ఇస్తాడు దేవుడు ఇచ్చిన వాక్యం దించింది ప్రేజ్ అంటారు సూదన్ తండ్రి సుప్రబాని బాధ నాలు రాజా పరిశుద్ధడానికి స్తోత్రం తండ్రి వాక్యం త్వర నువ్వు మాట్లాడేవు తండ్రి నీకు వేల వేలాది స్థూత్రములు తండ్రి నా ప్రభా మేమందరం తండ్రి ఆ శాతన్ యొక్క ముళ్ళు మా దగ్గర ఉన్నా ప్రభా మేం ప్రార్థన చేసే ప్రతి ఒక్క సమస్య మీద మాకు విజయాన్నిచ్చు తండ్రి నీకు వేల వేలాది స్తోత్రములు తండ్రి ప్రభా మేం సోలిపోకుండా పడిపోకుండా పౌరుషం గల వారై ఉండి ప్రభా నిన్ను ఆరాధించి నీ కృప నీ కృప మా మీద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 కాబట్టి పది నిమిషాల్లోనే మీరు చెప్పడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి ఎందుకంటే అందరు చెప్పాలి కాబట్టి అందరికి అవకాశం కాబట్టి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడ సర్వశక్తి మంత్రుడ సర్వోన్నతుడా అన్ని కాలంలో అన్ని స్థలంలో ఏక రీతిగా ఉన్నవాడవునాయన నీకు వంద నాలుగు వంద స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా సాయంత్ర సమయం అందు ఈ విధంగా మేము కోరుకొని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 శక్తి కలుగుతున్నా అన్నిటి ఉన్నతమైన వాడవ తండ్రి సమీపించరాని తేజస్సులో నివసించే నా తండ్రి మా యొక్క వచ్చిన దేవుడవు మా మధ్యన ఉన్న దేవుడవు మాతో మాట్లాడుతున్న దేవుడవు నీకు వందనాలయ్య ప్రతి విజ్ఞాపనను ఆలకించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో తండ్రి ప్రభా ప్రయత్నాలు చేస్తున్నటువంటి బ్రదర్స్ రూఫ్ స్వరాజ్ వీళ్ళ విషయంలో ప్రార్థిస్తున్నాం నన్ను ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు ప్రభా పరిశుద్ధ నడిపించండి అగ్ని కంచె వేసి ప్రభా నడిపించండి కావలసిన జ్ఞానం దయచేయండి ప్రభా ఇంటర్వ్యూస్ చేసుకునే బోల్డ్నెస్ దయచేయండి నాయన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు మెలకుగా ఉండి ప్రార్థించుడి అని చెప్పిన వాగ్దానం బట్టి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం నాయన ధైర్యంగా ఉంటున్నాం ప్రభ అతని నిబ్బరం కలిగి ఉంటున్నాం నాయన ప్రతి బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా మీరు ఉద్యోగాలు దయచేసి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 వందనాల్ చెల్లిస్తున్నాను మీరు చేస్తున్న కార్యములను బట్టి మీకే వందనాలను తండ్రి ఏసయ విధమైన ఆటంకములు జరగకుండా ప్రతి విధమైన శోధనలు ప్రభాన అడ్డంకులు ఆటంకాలన్నింటిని తొలగించి కార్యములు సఫలపరచండి నా ప్రభానతండి మరి సిస్టర్స్ యొక్క విషయంలో ప్రార్థిస్తున్నాను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 ఈ టీం అంతా కూడా ప్రభా మంచి కార్యం జరిగిస్తున్నందుకు ప్రభా మీ యొక్క పరిశుధ నామంకే వందనాలు తెలిస్తున్నాను టీంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు పరిశుధాత్మ చేత అభిషేకించి ప్రతి ఒక్కరు మీరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు తెలిస్తున్నాం వాక్యంలో ఎదుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తెలిస్తున్నాం దర్శనంలో దయచేయండి కళల ద్వారా మాతో మాట్లాడండి నా ప్రభా నా తండ్రి రాబో దిన భయంకరమైన గడ్డు సమస్యలతో నా తండ్రి ఎదుర్కొంటున్నాం నా తండ్రి ప్రభా శోధన కాలంలో మేము ఉన్నాం కనుక ప్రతి విషయంలో ప్రతి శోధనలో మమ్మల్ని నా తండ్రి ఈ యొక్క ఆత్మచేత రక్షించి నడిపించి ముందుకు సాగుటకు ప్రభా విజయంతో నా తండ్రి మేము మీకు సాక్షిగా నిలబెట్టటకు సహాయం చేయండి ప్రతి విధమైన అవరోధమును కొట్టివేయండి ఏస్రి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభ ఎన్నో రకముల సమస్యలను ఆయన ప్రతి సమస్యను మీరు చూడండి ప్రతి సమస్యను మీరు తీసివేయండి ఏస ప్రతి ఆటంకంను తొలగించండి ప్రతి అడ్డును తొలగించండి ప్రభ కుటుంబం శోధన మొదలవుతుంది కనుక నా తండ్రి ముందు కుటుంబీకులను బలపరచండి నాయన కుటుంబంలోని ప్రతి వ్యక్తి పాజిటివ్ గా నా తండ్రి నీ సన్నిధిలో చేరటకు నా తండ్రి ద్రిమరస్సుకోలే నా నీకు సమీపించలేరు కనుక ప్రభా సంపూర్ణ మనసుతో నా నీ యొక్క సన్నిధికి చేరుటకు ప్రభ నీకు మోకరించి ప్రార్థించుటకు సహాయం చేయండి ప్రతి బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి నా తండ్రి ఇంకా ఎన్నెన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఎంత మంది ప్రభ చెప్పలేకును కూడా తండ్రి వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి హృదయం ఎరిగిన దేవుడవు ప్రభ సమస్త సమస్యలు నీకు తేట కనబడుతున్నాయి నాయన లోకమంతటా నీ కన్నులు సంచారం చేస్తున్నాయి ప్రభా ఎవరి ఇబ్బందులున్న ఆర్తనాదంలు వినే దేవుడవు నా తండ్రి నీకు మందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క కార్యములు ప్రభా ఆశ్చర్యములు నా తండ్రి గంభీరమైనవి ప్రభ నా తండ్రి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించు వాడవు నీవి మాత్రమే నాయన నీ అందు ప్రభ ఏ భేదము లేదు తండ్రి ప్రతి ఒక్కరిని ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడో ప్రతి ప్రార్థనని ఏకరీతిగా ఆలకించిన దేవుడో ప్రతి మొరని ప్రభ ఆలకించి ప్రార్థనలకు జవాబు దేవుడో నీకే వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రం సమయం అందు మాకిచ్చిన ఈ సమయం కొరక వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిషుద్ధ ప్రార్థిస్తున్నాను తండ్రి చేస్తున్నా సిస్టర్ కి గొంతు బాగాలేదు స్తోత్రం ప్రభాయన స్తోత్రాలు దేవాసే మా ప్రభా ఈ రోజు గడిచిన కాలం మొత్తం సన్నిధిలో గడిపిన దాన్ని బట్టి స్తోత్రం దేవదే కాలం నుంచి ఇప్పటి వరకు నేను దేవ ప్రతి ఒక్క దాంట్లో దేవా హేష్మ్రభ నీ సన్నిధిలో ఉండి దేవా నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ప్రతి ఒక్క క్రీస్తును గద్దించి దేవాష్మప్రభ మాకు విడుదల దయచేసిన స్తోత్రం మా ప్రభా దర్శనాలతో దేవా ప్రతి దాంట్లో దేవా యస్మ ప్రభా ప్రవచనాలతో దేవా మాట్లాడిన దేవా నీకే వందన స్తోత్రాలు దేవా అద్భుతకారుడు ఆలోచనకారుతో దేవా యస్మ ప్రభా నిడకు తండ్రి మా నీకే వందనా స్తోత్రాలు దేవా నీకే మా ప్రతి ఒక్క దాంట్లో నీకే మహమకలు గాక దేవస్మ ప్రభా మీరే గొప్ప దేవుడు మా ప్రభా దేవా ప్రతి ఒక్క దాంట్లో దేవాయశ్ మహప్రభ నేను ముందుకెళ్లి భాగ్యం మాకు దయచేయండి మహాప్రభ దేవా ఇచ్చినటువంటి అంశాల నీకు వందనా స్తోత్రాలు దేవ సురేష్ భద్ర రాయిశీలో ఉన్నాడు మా ప్రభా ప్రతి ఒక్క చెడు కృష్ణును గద్దించండి దేవ ఏసు కృష్ణునో గద్దీస్తున్న మా మీద ఉన్న ప్రతి ఒక్క దయ్యం వెళ్లిపోవటానికి సాయం చేయండి మా ప్రభా దేవ మీరే గొప్ప దేవుడు మా ప్రభా మీరు రక్షించుకోండి మా ప్రభా ఆయన పాపంలోపుకోండి నీత తిరిగి బిడ్డగా ఉంటా సాయం చేయండి మా ప్రభా ప్రత్యేక వచ్చే క్రీస్ మాకు మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందన స్తోత్రాలు అలాగే దేవ సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాం వాళ్ళ బిడ్డ గురించి ప్రాణిస్తున్నాం మా ప్రభా చిన్న పాపకు మంచి ఆరోగ్యం దాయిచేయండి మా ప్రభా ఏ నుంచి తీసివేసి జనరల్ వాడు వేయాలి మా ప్రభా ప్రతి ఒక్క దాని నుంచి దేవ విడుదలకు దాయి చేయండి మా ప్రభావం గద్దీస్తున్నాం మా ప్రభా చిన్న బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు మా ప్రభా తన వరకు మీరే సాయం చేయండి దేవ అలాగే మనోజన రేణుక సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాం మీ సేవలు ఇంకా బలంగా వాడటకు సాయం చేయండి మా ప్రభా మీరే తోడనండి మా ప్రభా ప్రతి నుంచి విడుదల దాయిచేయండి మా ప్రభా అలికాల నుంచి తలనెత్తి వారు దేవ అస్వస్థత పొందను గాక దేవ ఈ గర్దిస్తున్నాడు మా ప్రతి ఒక్క దయ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి మా ప్రభా మీరే గృహం చుట్టూ దేవతను కాళించండి మా ప్రభా మీరే ఎవడైనాడు మా ప్రభా వాళ్ళ తలంపులు మొత్తం కొట్టివేసి మీ తలంపుల్లో వాళ్ళు ఉండటం సాయం చేయండి మా ప్రభా ఎటువంటి దుష్టకార్యాలు జరగకుండా మీరే సాయం చేయండి మా ప్రభా అలాగే మా ప్రభా ఎలిషా బదర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా అతని దేవ హైస్తే మా ప్రభా अकिलचूप प्रति सक्से का दुनिया నీకు అమ్మ దీవెనలు కుమ్మరించండి మా ప్రభావ అతని లైఫ్ లో ఏది ఉందో దేవ తన భాగ్య స్వామిని దేవాయస్మరు తెచ్చుకుంటా సాయం చేయండి మీరే తోడండి కాచి కాపాడండి మా ప్రభా దేవాసం మా ప్రభా దంట్లో కూడా ప్రతి ఒక్కటి దాంట్లో దేవ మీరే సాయం చేయండి దేవ రూపసన నేను జాబ్ ట్రయల్స్ చేస్తున్నా దేవా నీకు అమ్మిన దీవులు కుమ్మరించండి మా ప్రభా మేము వెళ్ళాలో దేవ ప్రతి ఒక్కటి మీరు మమ్మల్ని గైడెన్స్ ఇవ్వండి మా మీ తెలివి చేత నీకు జ్ఞానం చేత మేము వెళ్ళటం సాయం చేయండి దేవాయశ్రం మీరే తోడైనా అని మంచి ప్యాకేజ్ వస్తాక శామ్ చమైన దీవులకు మరించండి మా ప్రభావ నిన్ను విడవక ఎడబాయక ప్రేమిస్తున్నాం మా ప్రభావ మాకు ప్రతి ఒక్క దాంట్లో దేవాస్వస్థత వస్తుంది మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో విజయం వస్తుంది మా ప్రభావ విజయం పొందిన మనం మేము అనుకొని వెళ్ళటం సాయం మా ప్రభావ మీరే తోడైనాడు మా ప్రభావ మీరే సాయం మా ప్రభావ దేవ మా ప్రభావ ఇంకా దేవ ఎంతో మా ప్రభావ ప్రతి హృదయాలలో దేవాయసం మా ప్రభావ మీ గురించి దేవా ప్రతి దాంట్లో దేవాయసం మా ప్రభావ వాళ్ళకి అన్నిటి వేదనలు ఉన్నాయి మా ప్రభావ ప్రతి దాంట్లో ఒక్కొక్క ఫ్యామిలీలో దేవా ఒక్కొక్కటి దేవ రిక్వెస్ట్ ఉంది మా ప్రభా ప్రతి ఒక్కరు దేవాయస్మ ప్రభుత్వ దేవాంచే దేవుడు మీరే మా ప్రభా దేవా తీర్చండి మా ప్రభా ప్రతి ఒక్కరు ఇండ్లలో దేవా ప్రభు మీరు స్వరం ఎరిగిన మా ప్రభా మీరే స్నాంచాడు మా ప్రభా గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క పేరు పైన దేవించి ఆశరించాడు మా ప్రభా వాళ్ళ తీర్చండి మా ప్రభా మీకే మీరే తోడు మా ప్రభా ప్రతి గృహంలో మీరే తోడైనాడు మా ప్రభా ఎటువంటి ఆపదలను కీడు కలకుండా సాయం చేయండి మాప్రభా ప్రభా నీకు అష్టం పెట్టాడు మా ప్రభా అలాగే కావ్య సిస్టర్ వాళ్ళ గురించి ప్రాణిస్తున్నాడు మా బిడ్డను ముట్టి స్వస్థపరచండు మా ప్రతి ఒక్కరు తట్టు తిరిగి బిడ్డలుగా ఉంటా సాయం చేయండి దేవాయసీ ప్రతి ఒక్కరు దేవాయసీ నీ తట్టు తిరిగి నేను ఆరాధించే భాగ్యం దాయిచయండి మా ఎటువంటి ఆటకం లేకుండా సాయం చేయండి మా ఇంకా నిన్ను గట్టిగా నమ్ముకొని దేవాయస్మణి రక్ష పాత్రను పట్టుకుని వెళ్ళటకు సాయం దేవ రెండవ రాక అనంతరం దేవ దాన్ని కాచి కాపాడుకుని దేవ ఉండటం సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్కరి జీవితం అలానే ఉంది మా ప్రభా మేము దేవాయస్మణ ఇంకా అక్కడ ఎడుమక్కి కానీ కుడికి కానీ త్రుటి మీరు సాయం చేయండి మా ప్రభా దేవా నీతి నిజాయితీగా ఉండి దేవాయస్వామి మా ప్రభా నీ తట్టు తిరిగబిడ్డలుగా నీ మాదిరిగా జీవించాలని సాయం చేయండి మా ప్రభావ మా యొక్క యాటిట్యూడ్ కానీ ప్రతి ఒక్కటి దేవాయస్మ నీకు అంగీకారంగా ఉండటం సాయం చేయండి మా ప్రభా వాళ్ళ ఏమైనా అసహకార్యం ఉంటే దేవ ప్రతి ఒక్కటి ఏసుకృష్ణ కొట్టివేయండి మీకే ఘనత ప్రభావం చెల్లాలి మా మీరే దేవాయశ్రమ ప్రతి దాంట్లో నిన్ను ముందు పెట్టుకొని మేము నచ్చటం సాయం చేయండి దేవా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరే మా దేవ ప్రతి ఒక్క ఇండ్లలో మీరే ఉన్నారు మా ప్రభా నీ ఒక పశుద్ధాశక్తి ప్రతి నడిపించండి మా ఇంతమంది దేవా ఎన్నో పాపలు చేస్తారు మా ప్రభా నోటితోటి దేవా తలంపులతోటి ప్రతి ఒక్క దానితోటి దేవాయేసి మా ప్రభా ప్రతి ఒక్కటి మా ప్రభా వేసుక్రీస్తు గద్దిస్తున్నా ప్రతి ఒక్క మా ప్రభా దేవా అపవాదిగా ఎవరిని మింగది అని మా ప్రభా దేవాసి మా ప్రభా ప్రతి ఒక్కరు దేవాని తట మా ప్రభా ఆ ప్రతి ఒక్కరు దేవా కంచా వేసుకుంటా సాయించాడు మా ప్రభా మీరు తోడైనాడు మా ప్రభా మీరు కంచా వేయడు మా ప్రభా ప్రతి ఫ్యామిలీకి దేవా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 స్తోత్రం పరిశుద్రం ఏమల రాజానికి వందనాలు రజానికి స్తోత్రం దేవ ఏసుక్రీస్ రజానికి వందనాలు తండీ వాక్యం చెప్పిన దాసరాలు నిమ్ముట్టండి దేవా దేవబడల్ని కృపల భద్రపరచుకొని నామానికి మహిమ తెచ్చుకోండి దేవ ఏసు రజా ఎక్కి స్తోధరం దేవ రజానికి వందనాలు తను బెన్నీ బ్రదర్ నిట్టండి ఒక షోల్డర్ మరి దేవ విషయంలో కార్యం చేసిన దేవా నీకు వందన స్వస్థపరచండి బుడిదల దండి శోధన కొట్టివేసి నీ కృపలో భద్రపరచుకుని దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈశ్వరజానికి ఇస్తూ ఊదరం దేవ రామచంద్ర దేవా అప్పుడని కూడా మీరు స్వస్థపరచండి దేవా ఈశ్వరజానికి ఇస్తూ ఉదరం దేవ చిన్న పాపను కూడా ముట్టి తాకి స్వస్థపరచండి ఈశ్వరజా కుటుంబంలో సమాధానం దండి అప్పుడల్లా మీరు రక్షించుకోండి దేవ ఈశ్వరజానికి ఇస్తూ దేవా ఏసుక్రీశ్వజా నీకు వందనాల తండ్రి ముఖ్యంగా దేవ రేణుక సిస్టర్ని ముఖ్యంగా దేవా మనోజ్ బ్రదర్ ముట్టండి దేవా ఆ బిడ్డలను కూడా మీరు తాకండి స్వస్సపర్చని షోధనలు కొట్టివేసి దేవానికి వందనాల తల్లి సేవల బలంగా వాడుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి ఏసు రజానికి స్తోద్రం ఏసుక్రీస్ రాజానికి కొందన స్వరాజ బ్రదర్ ముట్టం కూడా ముట్టండి వాళ్ళకి మంచి ఆరోగ్యం దండి ఒక జాబ్ ఏ మంచి జాబ్ రావాలి ఏ స్నామలో మీరే కార్యం జరిగించి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ట్రూపల్స్ బ్రదర్ కూడా దేవా అప్పుడే మంచి జాబ్ రావాలి స్నాంలో దేవా మీరే కార్యం జరిగండి దేవ ఈశ్వరజానికి ఇస్తూ దేవా ముఖ్యంగా రవి బ్రదర్ కూడా ముట్టండి వాళ్ళకు కూడా మీరు తోడు దేవా అప్పుడే కూడా మీరు స్వస్సపరిచి బుడిదల దండి ముఖ్యంగా అన్న వాళ్ళకి అక్కడ వెళ్ళింది రాజా మీరు వాళ్ళకి ఉండండి దేవా నీ కృపల భద్రపరచుకోండి వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం దండి దేవా మీరు తోడుండి నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఈశ్వరాజా నీకి దేవానికి వందనాలు తండ్రి శ్రావణ బ్రదరం కూడా ముట్టండి దేవా పిల్లి కూడా మరి విషయంలో కార్యం జరిగించి దేవానీ నామానికి మహిమ తెచ్చుకోండి సం దేవానికి వందనాలు తండ్రి స్కైపులు ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ముట్టండి దేవా వాళ్ళకున్న సమాధానం ఐక్యత దావ్యం ముట్టండి దేవ ఏ సజానికి ఇస్తున్నాం ఆ కుటుంబంలో సమాధానం తనకిచ్చిన సంతనం అన్నను ముట్టండి మారు రక్షణ దయచేసి ఆ కుటుంబాల మీరు రక్షించుకొని దేవానీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామ తండ్రి ఆమెని వాక్యాన్ని మా హృదయాల నీరు కట్టి ఫలింపు దయచేయండి మీ యొక్క వాక్యంలోని శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రభా యసే మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా రెగ్యులర్ గా చేసే ప్రాధాన్షాలు ప్రభావిత బంగారు పాదశాన్నిటి ముందు ప్రభావం మొర పెడుతున్నాం దేవా పొంది ఉన్నామని నమ్ముచం ప్రభు ఐసు క్రీస్తు నామంలో మీరు ఆత్మకార్యం దేవా ఇవాళంతా కూడా ప్రభా పూర్ణ హృదయంతో పూర్ణ పూర్ణ వివేకంతో ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రభాని నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలి ప్రభా మీరు ఆకలి అనంతరం వరకు ప్రభా సంపూర్ణంగా మా జీవితాలను తీర్మానం చేసుకుని దేవా ముందుకే నడిపింపబడాల ప్రభా ప్రతి ఒక్కరిని అభిషేకించండి వరాల చేత ఫల చేత నింపండి ప్రభా మీ కొరకై సంపూర్ణంగా ప్రభ లోకంలో జీవించాలా మేం నడిపింపబడుతున్న ఈ యొక్క వెలుగులో ప్రభా అనేకులను ప్రభా మేము నడిపించాలా దానికి కావాల్సిన అభిషేకం పశుధాత్మ శక్తి బలం మాకు దయచేసి మీరే మాకు తోడుగా నీడగా అండి నీకు కొందాల యేశాం నాదివ ఇంతమంది చూడలేక ఉన్నది ఈ దినం నా దివా మీరు సజ్జుడుగా మాకు నీ యొక్క కృపెట్టుకోం అలా సంపల్ని చిత్తాన్ని గ్రహించాలా తరస్తుతంలో పోవాలా అలాగ ప్రభా జ్ఞానం బుద్ధి కలిగించని అభిషేకం దాని నా దీవానికి పరిశుద్ధమైన పరిస్థితి ఉండాలి నా దీవానికి కావ్యస్తుల వంటి జ్ఞానం ప్రాంత శాంతి దని ఆ రక్షణ కలగాల నా దీవానికి రవి బ్రె తాకండి ఆ బ్రదర్ స్వచ్ఛపరచని రక్షణ తెచ్చని మీరే కలిసి నా ప్రభానికి బ్రదర్ ముట్టని తాకండి స్వచ్ఛపరచని మన తల్లి చేస్తే ప్రభా ఆపరేషన్ సక్సెస్ చేస్తూ ఉంటారు పూర్తిగా అయితే సైడ్ ఎఫెక్ట్ రాకుండా బ్రదర్ బాగు చూడాలని కంచండి నూతన బలం తెచ్చి పరిశుభాత్మ నీన్గా ఉండాలా చీకటి మంతా దియ్యలు కాల్చేయండి పత్తి జగల ప్రభా మీరుండాలా డాక్టర్లో మీ జ్ఞానం తెచ్చండి మెడిసిన్లు తమ మీ ఆత్మతో బలంతో జ్ఞానం తినిపి ఇంకా సైతంతో తనకు బుక్ బస్ తయారు చేయండి బ్రదర్ ఉన్న ప్రభా ఇంకో బ్రగర్ము తాకి స్వస్సపరిచి హీల్ చేయండి బాగుచ్చి చేయండి ఇంకా చిన్న పాప హాట్ పీస్పరచని ఆవునుభ మీ తప్ప ఎవరు స్వస్సపరచలేరు ఆవుప్రభ గాయలు ద్వారా స్వస్సపరిచి ఆ కుటుంబీ లక్ష్యం తెచ్చని ఐసి బ్రహ్బ తొలిగా విడిపించి గొప్ప సాక్ష్యం మన తీసుకురాని అగ్నికరించని కుటుంబం కష్టం నష్టం తొలగించని నాయసానికి ఆ బ్రదర్ శివరాజు బ్రము పలు జ్ఞానం తెలియచని ఇంకా వాక్యం లేవాలా ఎక్కడ జాబ్ ఉంది మీ పెట్టి అలాగే మంచి ప్యాకేజ్ రావాలి యశ్వ్రభ ఇంటిలో ప్రభావి కటాక్షం దించి త్వరగా సెక్స్ చేసి జాబ్ తెచ్చేసి గొప్ప సాక్ష్యం తెచ్చండి రూపస్తుని ఆలోచన తరం తో నింపి జ్ఞానంతో నింపి అలాగే ఆయనకు మంచి ప్యాకేజ్ వస్తుంది సహాయండి అక్కడ జాబ్ తెచ్చని సైతానికి బన్నీ దెయ్యాలు కాల్చని నాయకుం చేస్తాను యశ్వ్రభ నీళ్ళు అక్కడ తురగ ఉంది ఎస్వప్రభ నాది వారి ఇంకొక తాకి స్వచ్ఛపరిచని ఆ కుర్టు తొలగా అలాని అలాగే సంపూర్ణ మార్గం జ్ఞానండి వాక్యంలో ఎలా వాక్యం ధ్యానం చేయాలా అలని అన్ని సేవలు వాడబల స్వస్థత ఆరోగ్యం తెచ్చని న్యాయస్థాయినిస్తుతం రామచంద్రముటి జ్ఞానం తెచ్చని సంపూర్ణ ఏడిపించి భార్య భర్త రక్ష్యం తెచ్చని నా ప్రభాని స్థితం అలాడి ఇంకో ప్రభా మన తెలియ బాబుకు చూస్తా అని పోతుంటే మీరు తలంబు కొట్టేసి మీ తలంబు జ్ఞానంతో నేపి నీ మహిమించి ఆ బాబు మించి తన లైఫ్ చేసి అలాడి మహిమ పొరచండి అక్కడ సాక్ష్యం రావాల నా దీవానికి తగలు చేస్తున్నాను కార్యం జరుగుతుంది గనక నీకే గొంతం నీకే చల్లించుగాక ఈ స్వామి పరిశుద్ధు తండ్రి మీకు వంద ఇస్రాయ గొప్ప దేవ మీ కృతజ్ఞతలు ప్రభావ అంతరంగల్ని అందరినీ ఇస్రాయల్ గా మార్చుకొని ఓ ప్రభా తనమీ దేవుని ప్రజగా దేవుని సుత్తుగా మమ్మల్ని తయారు చేసినందుకు మీకు ఎంతో బదనాలు అయినా ఇదంతా మీ సాయం చేతి నడిపించి మీకు వందనాలు మీరు చేసిన కార్య అద్భుత బట్టి మీకు వదనాలు ప్రభావ ప్రతి ప్రార్థనా మీరు విజయం అనుగరించినందుకు మీకు ఎంతో వందనాలైనా ప్రతి ఒక్కరిని తన మీరు ముంచండి స్వస్థపరచండి తండ్రి ఆశ్రయించండి ముఖ్యంగా మీ కొరకు ప్రతి చోట సాక్షి నిర్వహాలు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మాకు మనిషిద్దర దండి వెహికల్ స్థితించలాగా సహాయపడమని ఏ సూకరిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదకాలం తొడైనదిగాక ఆమెన్ అందరికీ ప్రసలాట